జ్యెష్టరాజనష్ వన్నోద సాదన శ్రీమహాగత నమ సవసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపే గురు పరంపరా అవస్థితే కాశకృష్ణ అభేదాన్ని చెప్తారు కాశకృష్ణాచార్యుడు అభేదమే సత్యం అయితే మరి వీడు విజ్ఞానాత్మకుడు ఉన్నాడు కదా వీడిని ఏం చేస్తాం అభేదమే సత్యమైతే ఈ విజ్ఞానాత్మను ఏం చేస్తాం విజ్ఞానాత్మని వర్ణిస్తూ ఉన్నారు కదా అంటే విజ్ఞానాత్మంటే ఎవరు లేడాయ బాబు వాడే వాడే ఆ పైవాడే వీడిగా ఉన్నాడు అవస్థితే పరమాత్మయే విజ్ఞానాత్మగా ఉన్నాడు అది నువ్వు తెలుసుకో అని కాశ్యదశ్నాచార్యుని యొక్క మతం సో ఇది మనం చూస్తూ ఉన్నాము ఆశ్మర్థస్యూ యొప్ప జీవస్ పరస్మాత్ తథాపి ప్రతిజ్ఞాసిద్ధేనిది సాపేక్షణ భావ కియా అవి అభిప్రేతమ్య శుషను ఔరులోమీపక్షే పునః స్పష్టమే అవస్థాంతరాపేక్ష భేదాభేద్యతృత్స్యం మతం శ్రృత్యనుసారీతి గమ్యతే ఔడులోమీ తర్వాత ఇంకొక ఆచార్యుడు వాళ్ళిద్దరూ భేదాన్ని అభేదాన్ని కొంతదీన్ని కొంతదాన్ని అలా వాళ్ళు అంగీకరించారు అలా స్వీకరించారు అంటే వాళ్ళకి ఆ ఇన్నర్ కండిషనింగ్ భేదాన్ని చక్ర కండిషనింగ్ ఉంటుంది శాస్త్రమేమో ఆ భేదాన్ని బలంగా చెప్తూ ఉంటుంది ఇప్పుడు దీనికి ఏదో ఉపాయం చూద్దాం ఇన్నింటికి కాంప్రమైజ్ ఫార్ములా కింద వాళ్ళిద్దరూ పెట్టుకున్నారు ఆ కాంప్రమైజ్లో మళ్ళీ కాంప్రమైజ్ అనేక రకాలు ఉంటుంది దాంట్లో మొట్టమొదటి వచ్చి ఆశ్మత్సుడు అభేదానికి ఎక్కువ బలం ఇచ్చి భేదాన్ని కొంచెం తక్కువ ఎలా పెట్టాడు లేదా ఔదులోమైతే భేదం వైపు ఎక్కువ మొగ్గు చూపించాడు అభేదాన్ని కూడా స్వీకరించాడు ఆధునిక తరువాతి కాలంలో వచ్చిన ఆచార్యులలో ఆ మాత్రము సత్యనిష్ట కూడా మిగిలి ఉండలేదు కలికాలం బాగా వచ్చేసింది అందుచేతనే వాళ్ళు అభేదనే మాటను పూర్తిగా విడుతుపెట్టేసి భేదంలోకిల్పోయి మీరు భేదంలో ఉన్నప్పుడు ఉపనిషత్తులు ఉపయోగించండి మీరు తైతియోపనిషత్తు తీసుకున్నారనుకోండి దేవుడు భేదము జీవుడు దేవుడు భేదము అనే తైతి ఉపనిషత్తుకి వచ్చారనుకోండి తైతి ఉపనిషత్తు కాకుండా పాశురంలో అవి పెట్టుకుంటే పర్వాలేదు తిరుప్పావై పెట్టుకుంటే హాయిగా ఉంటుంది మీరు వేరు దేవుడు వేరు సో తిరుపయ్యలో వీళ్ళందరూ లేచి నిద్ర లేచి ఇవో అవి పట్టుకుని గంధము ఇవే పట్టుకుని వీళ్ళు సమర్పించి వస్తూ ఉంటారు అలా ఎన్ని రోజులు సమర్పిస్తారు నలభై రోజులు సమర్పిస్తారు చాలా ఉంటుంది భేదానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీరు భేదమే సత్యం అనుకుని తైత్రీయానికి వచ్చారనుకోండి వస్తే అక్కడ ఎలా ప్రారంభమవుతుంది బ్రహ్మను తెలుసుకోవటం ఓకే దానికోసమే మేము ఇక్కడ ఉన్నాం ఎలా తెలుసుకోవాలి నువ్వే ఆలోచించి తెలుసుకోవటాడు నేను చూపిస్తాను తెలుసుకోవట్లేదు ఆలోచించి అక్కడే అసలు సమస్య శుభైపోతుంది సరే ఆలోచిద్దాం ఎలా ఆలోచిద్దాం ఎంతో బా ఇవాన్ భూతాన్ని జయంతి అయిన పెట్టి అన్నం ప్రాణం చక్షు శ్రోత్రమితి అంటారు అన్నం ప్రాణం చక్షు శ్రోత అక్కడ ఉందో తెలుసుకోమంటాం అన్నం అంటే దేహం ప్రాణము కన్ను చెవి ఎక్కడ ఉందో తెలుసుకోమంటారు ఇంకా మీరు భేదం ఎక్కడ కుదురుతుందండి అన్నంలో ఉంది ప్రాణంలో ఉందంటుంటే భేదం కుదురుతుందా భేదం కుదురుతుందా కాబట్టి ఒక రెలిజియస్ నాట్ రిలీజియస్ థియలాజికల్ కండిషనింగ్లో ఉన్నవాడికి అభేదాన్ని యాక్సెప్ట్ చేయటం ఏ ఏమాత్రమైనా కూడా ఏ కొంచెమైనా భేదాన్ని స్వీకరించటంలో పెద్ద సమస్య అందుకోసం ఈ తర్వాతి కాలంలో వచ్చిన వాళ్ళు పూర్తిగా భేదంలోకి వెళ్ళిపోయారు దాంట్లో కొంతమంది ఉపనిషత్తుల్ని పక్కన పెట్టి వద్దులే మనకి ఉపనిషత్తులని చెప్పేసి ఏదో వాళ్ళకి కావాల్సిన గ్రంథాలను వాళ్ళు కొట్టుకొని మీకు భేదమే కావాల్సి వస్తే బోర్డు అన్ని దొరుకుతాయి అభేదం కావాలంటే వెతుక్కోవాలి కానీ కాబట్టి దాంతో కాలక్షేపణ చేశారు అయితే ఉపనిషత్తుల్ని వదిలిపెట్టేస్తే ప్రతిష్ట ఉపనిషత్తులంటే శంకరాచార్యులైనా మేమేం తక్కువ తిన్నామో ఆయన పది ఉపనిషత్తులకి రాస్తే మేము పదిహేను ఉపనిషత్తులకి రాస్తాము అంటూ మొదలుపెట్టి ఆ ఉపనిషత్తుల్లో ప్రవేశించి అల్లరి చేసి ఆ రకంగా చేశారు సాహిత్యము యొక్క రివల్యూషన్ హిందూ ధర్మంలో వచ్చిన రివల్యూషన్ల ఈ మార్పులు చూస్తే ఒకవైపు ఇంకోవైపు హిందూ ధర్మంలో వచ్చిన అవనతి ఇట్స్ డౌన్ఫాల్ రెండు కూడా దే కోయిన్ సైడ్ ఈ రివల్యూషన్లో జ్ఞానము వెనక్కి వెళ్ళిపోయి అభేదం వెనక్కిపోయి భేదమే అధికమైపోవడంతో భేద ప్రధానమైన మతంగా తయారవడంతో That was the fundamental cause of downfall. So although they both coincide, the historical or evolution within Islam. It's found that people wouldn't do human Давайте than the three of us would feel physical and physical. So, through to the third form, we be capaz of a truekreta aşağı to the same. Note that we need surface przyj sana生活. Charîtreeng nich해를Iswita అర్థ అనుసారాత్ తత్వమసి ఇత్యాదిశటి విష ఇది చూసాం మనం ఏమంచ సతి తజ్ఞానాత్ అమృతత్వం అటు అవకాడ అమృతత్వము మోక్షము అనేది ఒకటి జాగ్రత్తగా తెలుసుకుంటే భేదానికి తావు లేదు భేదం ఉంటే మోక్షం ఎక్కడ కుదురుతుంది భయమే ఉంటుంది భేదం ఉంటే భయం భవతి భేదం ఉన్నంత వరకు ఇన్సెక్యూరిటీ ఉంటుంది మీరు గమనించరో అమెరికా వెళ్తారు ఇక్కడి నుంచి వెళ్తే ఏమిటనిపిస్తుంది అక్కడ డాలర్లు ఉంటాయి సకల భోగాలు ఉంటాయి మంచి హాస్పిటల్స్ డాక్టర్లు ఉంటాను మంచి విశాలమైన గృహములు ఉంటాయి ధనం బాగుంటుంది ఒక డాలర్ సంపాదిస్తే యాభై రూపాయలు సంపాదించినట్లు లెక్క కాబట్టి మనకు అన్ని విధాలా ఒక భద్రత ఉంటుంది అని వెళ్తారు అమెరికా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది భద్రత రాదు పోతుంది నేను చూస్తూ ఇక్కడ మనం చాలా భద్రతలో హాయిగా బతికిస్తూ ఉంటాం ఏదో ఎండగా ఉందంటే ఏదో ఒక అలక్ష పని చేస్తాం వాడు ఎండ మాట చెప్పే వాళ్ళకి అంగారు అక్కడ అందరికీ వాళ్ళు డిగ్రీస్ ఫారిన్ వస్తే అది పెద్ద దర్శన లెక్క నైంటీ వచ్చేసింది నైంటీ వచ్చేసిందని అల్లరి లేదా ఇక్కడ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నడుస్తుంది అంటే హండ్రెడ్ దాకా వెళ్ళిపోతుంది అయినా కూడా జనాలు ఆమరుగా సో కాలం అంటే అలాగే ఉంటుందన్నారు తప్ప ఏ పది వాళ్ళకుండా ఏదో కాలక్షేమం చేస్తుంది కాదు లేదుగా నూట ముప్పై నుండి పోయారంటే మరి ప్రాణ అక్కడ ఆభిప్రాయం అనేది ఒకటి ఉంటుందిగా ప్రాణం పోవడానికి ఏదైతేనేవి బహాగా ఏదైతేనేవి ప్రాణం పోవడం ఖాయం అని దానికి కూడా ఒక సిద్ధాంతం పెట్టుకుని వీళ్ళు భద్రతతో గడిపేస్తున్నారు వీళ్ళు అభద్రత ఏమీ లేదు ఇబ్బంది పడుతున్నారు తప్ప అభద్రత లేదు అమెరికాలో ఇబ్బందులు ఏమి ఉండవు ఫిజికల్ డిస్కంఫర్ట్స్ ఉండవు అసలు దెర్ ఇస్ నో ఫిజికల్ డిస్కంఫర్ట్ జనరల్గా ఐ డోంట్ సీన్ ఫిజికల్ డిస్కంఫర్ట్ దెర్ హెస్ ఇస్ సో మచ్ ఇన్సెక్యూర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్సెక్యూర్ అంత ఇన్సెక్యూర్ సొసైటీ నేను ఎక్కడా చూడలే వైకుంఠానికి వెళ్తే ఎగ్జాక్ట్గా అలాగే ఉంది ఎందుకంటే వైకుంఠంలో మీకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి కానీ చాలా ఇన్సెక్యూర్గా ఉండిపోతాడు ఎందుకంటే ఎంత ఇన్సెక్యూర్గా ఉంటారో కథ చెప్పుకుంటారో పొద్దున్నే కథ సో ఎంత ఇన్సెక్యూర్గా ఉంటారంటే ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని ఒకసారి కలిసి ఆయన ప్రసాదం దగ్గరికి వచ్చేప్పటికి జయ విజయులు ఉన్నమ్మా ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు ప్రభువు ఇప్పుడు ఖాళీగా లేని చెప్పి ఆవిడ స్టన్ వీళ్ళ మహాస నన్ను కట్టుకున్న నన్ను ఆపుతారా వీళ్ళు అని స్టన్న ఏం మాట్లాడలేదు పని వాళ్ళ మీద నోరు పారేసుకోవటం వాళ్ళు మర్యాద కాదు కదా ఏం మాట్లాడలేదు సరే ఈ లోపల ప్రభు తెలిసిన రా లక్ష్మీ అన్నాడు వెళ్ళింది ఏమయ్యా ఏం నడిపిస్తున్నా ఇదే పేరెంట్స్ అంటే ఇలా ఉంటుందా నన్ను ఆపుతారా వీళ్ళు వాళ్ళు నన్ను ఆపిన దానికి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే కానీ దిస్ ఐ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫర్ దివ్ యూ ది షుడ్ బి పనిష్ అంటున్నారు అంటే ఆయన అంటాడు చూడు నిన్ను ఆపేశారని ఆ కారణంగా నేను పనిష్మెంట్ ఇచ్చానని చేస్తే బాగుండదు అయ్యా అది వినడానికి చెప్పడానికి బాగుండదని పనిష్మెంట్ ఇద్దాం కానీ నిన్ను ఆపేసినందు పనిష్మెంట్ ఇచ్చారంటే భాజభ భక్తులు కలిసి ఇలా చేస్తారా అని తిట్టుకుంటారు బాగుండదు వెయిట్ అంటాడంట సరే వెయిట్ చేస్తాను ఎంతకాలం వెయిట్ ఎంతో కాలం ఒక్క ఒక్క రోజు వెయిట్ చేయండి ఈ లోపల సనక సనందులు సనందులు వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళు జయ ఇప్పుడు కాలేదంటే మీరు వెళ్ళడం అంటారు అంటే ఏమయ్యా ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుడిని మేము ఆరాధించడానికి వస్తే ఆ దగ్గర రాక్షసులు అయిపో అని వీళ్ళు క్షిపించేస్తారు సనక సనందులు క్షపించారు లోపల విష్ణు వచ్చి శాపాన్ని కూడా వరంగా మార్చానులే అని ఏదో దాన్ని కొంటారు దుర్వాటి చేసి వీళ్ళని పంపిస్తారు అప్పుడు లక్ష్మీదేవ్ అంటాడు చెప్పానా నేను ఆగమన్నాను కదా సరిపడిందా దీని బట్టి మీకేం తెలిసింది సెక్యూరిటీయా ఇన్సెక్యూరిటీయా జైవిజీవులు ఇన్సెక్యూర్ అయిపోతే ఇంక సామాన్య భక్తులకి సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమస్యని నేను కథలా చెప్పాను కథ నేను చెప్పిన కథ కాదు భాగవతలో కథే ఈ కథలో ఉన్నదాన్ని ఉపనిషత్తుల్లో ఇలా చెప్పడం ఉపనిషత్తుల్లో ఇలా చెప్తారంటే ఉదరమంతరం పురుతే అత తస్య భయం భవతి అని చెప్తారు ఉపసరంత భావ భేదం ఉంటే భయం తప్పదురాయన అని చెప్తారు ఉపనిషత్తులో ఇలా కథ కింద చెప్పడం చెప్తే పురాణమైంది ప్రిన్సిపల్ చెప్తే ఉపనిషత్తుంది భేదము ఉంటే భయము తప్పదు ఈశ్వరుడికి వీడికి భేదాన్ని స్వీకరించరు శాస్త్రంలో కాబట్టి కాశీకృష్ణాచార్యుడు ఆ విధంగా చెప్పాడు దీని మీద కొన్ని సమస్యలు వస్తాయి వికారాత్మక త్నేహి జీవస్య అభ్యుపగమ్యమానే అక్కడి నుంచి ఇంకా అయిందా వికారాత్మకత్వే జీవస్య అభ్యుపగమీయమానే వికారస ప్రకృతి సంబంధే ప్రళయ ప్రసంగా నత జ్ఞానాత్ అమృతత్వం అవకల్పేత అది కూడా అయినట్టుంది ఇప్పుడు జీవుడు వికారమే పరమేశ్వరునిలో పరమాత్మలో వికారం వచ్చి జీవుడు కాబట్టి ఇప్పుడు జీవుడు వేరు పరమాత్మ వేరు జీవుల్లో వికారం పరమాత్మలో వికారం ఎందుకు వచ్చింది ఒక అంశంలో వికారం వచ్చిందనమాట పరమాత్మలో ఎందుకు వచ్చింది వికారం పరమాత్మ పరమాత్మగా ఉండగా వికారం రావడానికి వీరు లేదు వికారం రావడానికి హేతు ఉండాలి మొత్తం పరమాత్మలో వికారం రాలేదుగా ఇప్పుడు మొత్తం పాలు పెరుగవలేదుగా తోడు పెట్టిన పాలే పెరిగయ్యాయి కదా కాబట్టి ఏ అంశంలో వికారం వచ్చిందో ఆ అంశంలో ప్రకృతి సంబంధం వల్ల వికారం వచ్చింది అని చెప్పాలి పరమాత్మలో ఒక అంశానికి ప్రకృతితో సంబంధం ఎందుకంటే సంసారం అంటే ప్రకృతే ప్రకృతి అంటే నేచర్ అని కాదు ప్రకృతి అంటే సపురజస్వ గుణాత్మకమైన జగత్కారణమునకు ప్రకృతి అని పేరు ఆ మాయాశక్తి దానివల్లనే సంసారం అనేది వచ్చినది కాబట్టి ఈశ్వరంలో ఒక అంశానికి ఆ ప్రకృతితో సంబంధం ఏర్పడి ఆ వికారం అదే జీవుడైంది అని అంగీకరించినట్లయితే ఆ జీవుడు తనని తెలుసుకున్న తచేత మోక్షమును పొందుతా అనే ప్రసక్తి కుదరదు ఎందుకంటే ఆ జీవుడు ప్రళయం ప్రళయం వస్తుంది ఆ ఎందుకంటే ప్రకృతికి ప్రళయం వచ్చేస్తుంది ప్రళయం వస్తే ఆ జీవుడు కూడా ప్రళయం వచ్చేస్తుంది ముందు ఉండడం విచ్ఛేదం అయిపోతాయి కాబట్టి మోక్షము వచ్చుతా అనే మాట అసందర్భంగా తయారవుతుంది అత స్వాశ్రయస్ నామూప అసంభవాత్ ఉపాధ్యాశ్రయం నామూపం జీవే ఉపచర్యతే అది కూడా అయింది అత ఏ ఉపత్తిరజీవస్ క్వచిదజ్ఞ విష్లింగోదరణే శ్రావ్యమాణ ఉపాధ్యాశ్రయదిత్యా అంతవరకు అయింది ఎదప్యుక్ ప్రకృత మహతో భూత్రవ్య భూతేభ్య సముత్నం విజ్ఞానాత్మ దర్శయన్ జ్ఞానాత్మన ఇదం ద్రష్టవ్యవం దర్శయతీతి తయమే త్రిసూత్రీ యోజయత్యా అది ఒక ప్రకరణం అక్కడ ఆపేది నేను కొత్త అంటే పూర్వపక్షంలో ఒక ప్రశ్న లేవనెత్తారు దానికి మీరు ఈ విధంగా సమాధానం చెప్పుకుంటూ మూడు సూత్రాలని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే విధంగా మీరు యోజన చేసుకోవాలి అని మొదలుపెట్టారు సో ఆ పూర్వపక్షికి లేవనెత్తిన అంశం ఏమిటో ఒకసారి మీకు గుర్తు చేస్తా మీరు శ్రమను పోకుండగా పూర్వపక్షానికి వెళ్ళండి మళ్ళీ ఒక్కసారి అంటే మొదటి సూత్రం దగ్గరికి వెళ్తే వాక్యాన్వయా తన మొదటి సూత్రం దగ్గర ప్రారంభంలోనే మొదటి పేరాలోనే కనపడుతుంది ఏమని మధ్యేపీ ఇదం మహద్భూతమనంతమారం దొరికిందా అండి దొరికిందా ఒక్కసారి అన్న మధ్యేపీ ఇదం మహద్భూత మనంతమారం తాన్ేవానునశ్యతి నేతాస్ ప్రకృత మహతో భూత్యూతేభ్య సముత్నం విజ్ఞానాత్మ బ్రువన్ విజ్ఞానా ఇదం ద్రష్టవ్యత్వం దర్శయతి ముందు ఆ వాక్యం మీరు అర్థం చేసుకోవాలి అది పూర్వపక్షం అప్పుడు అర్థం చేసుకుంటే సిద్ధాంతంలో మూడు సూత్రాలని ఉపయోగించి ఆ పూర్వపక్షాన్ని రిజెక్ట్ చేయాల్సి ఉంది కొంచెం ఉపయోగపడాలి మీరు సో అక్కడ వచ్చిన వ్యవస్థ ఎలా ఉందంటే మొట్టమొదటి పూర్వపక్షం చెప్తున్నాం మళ్ళీ ఇంకోసారి ఆత్మను తెలుసుకోవాలి అని చెప్పాడే ఆత్మవారే దృష్టం చేసి వృత్తుహారని తెలుసుకోవాలి ఆత్మ అంటే ఏమిటండి విజ్ఞానాత్మే పూర్వపక్షం విజ్ఞానాత్మనే తెలుసుకోవాలి ఇంకా విజ్ఞానాత్మ కాకపోతే ఇంకేం ఆత్మ ఉంటుంది విజ్ఞానాత్మనే తెలుసుకోవాలి అలా ప్రారంభమైంది ఉపక్రమం ఉపక్రమం ప్రారంభమైన తర్వాత మధ్యలోకి వచ్చి ఇదం మహద్భూతం అని మొదలుపెట్టారు ఈ మహాభూతము మహాభూతం అంటే భూతం అంటే దెయ్యం అలాగేం కాదు ఉన్నటువంటిది భూతము అంటే ఏదో ఏదైతే ఉన్నదో ఇది మహత్ సర్వ పరిచ్ఛేదములకు అతీతంగా ఈ ఉన్నదేదో ఉన్నది ఈ మహాభూతము ఇప్పుడు ఉపక్రమంలో ఉన్నదెవరు విజ్ఞానాత్మ ఉపపక్షంలో మరి ఉపక్రమంలో విజ్ఞానాత్మ అంటే మధ్యలో ఎవరు ఉండాలి విజ్ఞానాత్మే ఉండాలి కాబట్టి మహాభూతం ఎవరవ్వాలి విజ్ఞానాత్మే ఇవ్వాలి విజ్ఞానాత్మ మహాభూతం ఎలా ఉపచారం వల్ల అవుతాడు లేండి మహాభూతాలన్నిటితోటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వీడే మహాభూతం అవుతాడు తర్వాత ఈ విజ్ఞాన ఘన విజ్ఞానపు ముద్ద తమడు విజ్ఞానాత్మ వీడేం చేస్తాడు ఈ మహాభూతములతో సంబంధము కలిగి ఉన్నాడు ఇప్పుడు ఏతేభ్యో భూతేభ్య సముత్య ఈ పంచమహాభూతములకు నుండి ఏతేభ్య పంచమే భక్తి ఈ పంచమహాభూతముల నుండి సముత్థాయ చక్కగా పైకి లేచి అంటే దీని నుంచి అధిగమించి లేకపోతే అతిక్రమించి సముత్థాయ తర్వాత ఏముంది తాన్నేవ అను వినశ్యతి నేత్య అప్పుడు ఈ మహాభూతముల నుండి ఈ పంచమహాభూతముల నుండి ఈ విజ్ఞాన ఘనుడు ఎప్పుడైతే పైకి లేస్తాడో ఇవి నశించిపోతాయి ఇవి శిథిలమైపోతాయి ఇవి శిథిలమైపోతే ఆ పరిచ్ఛిన్న విజ్ఞానాత్మ భావం కూడా శిథిలమైపోతుంది అంచేతనే నా ప్రేత్య సంజ్ఞాస్తి మరణించిన తర్వాత కాబ్నిషన్ తెలియట అనేది లేకుండా పోతుంది అని ఉంది ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ పరమాత్మ గురించి చెప్తున్నట్టుందా విజ్ఞాత్మాత్మ గురించి చెప్తున్నట్టుందా విజ్ఞానాత్మల గురించి చెప్తున్నట్టుంది పరమాత్మ ఎక్కడ చెప్పటకొస్తారు అక్కడ విజ్ఞానాత్మేగా నుంచి పైకి లేచేది అని విజ్ఞానాత్మయది అంటే మరి విజ్ఞానాత్మ అయితే మహద్భూతం దగ్గర ఇబ్బంది అవుతుంది పైకి లేవడం ఏమీ తెలియకుండా పోవడం ఇదంతా విజ్ఞానాత్మ బాగానే ఉంది కానీ ఈ మహాభూతం అన్న దగ్గర కొంచెం సమస్య అంటే పర్వాలేదు నిద్ర మహాభూతం అన్నది కూడా ఒక సెన్స్లో విజ్ఞానాత్మకి అన్వయిస్తుంది ఒక సెన్స్లో అన్వయిస్తుంది సో కాబట్టి ఇది ఏ సెన్స్లో అన్వయిస్తుందో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను అది ఇప్పుడు ఇతను మహాభో భోక్త విజ్ఞానాత్మ భోక్త వీడికి భోగ్యం ఏమిటి పంచభూతములు వీడికి భోగ్యం అంటే పంచ పాంచభౌతికమైన జగత్తంతా వీడికి భోగ్యం ఇన్ ద సెన్స్ వీళ్ళు మహాభూతం అని అనోక్షం కాబట్టి ఇది విజ్ఞానాత్మే అని పూర్వపక్షం ఓకే ఇప్పుడు ఈ పూర్వపక్షాన్ని మరి సెటిల్ చేయాలి కదా ఈ పూర్వపక్షాన్ని సెటిల్ చేయకుండా సిద్ధాంతం స్టెబిలైజ్ కాదు ఇప్పుడు సిద్ధాంతం నలకొంది యదప్్యుక్తం ఇంకో మాట చెప్పారు పూర్వపక్షంలో ఏమిటది ప్రకృతస్య మహాభూత ద్రష్టవ్య ఆత్మావారే అనే వాక్యం చేత తప్పక తెలియదగినది విజ్ఞానాత్మ అదే ప్రకృతం అదే మహాభూతం కూడా ఆ విజ్ఞానాత్మ అదే భూతేభ్య సముత్థానం అదే భూతముల నుండి పైకి లేస్తుంది భూతములలో ఇరుక్కుపోయి ఆ ఉపాధి పరిచ్ఛేదములను కలిగి ఉంటుంది టు బిగిన్ విట్ వాటి నుంచి పైకి వేస్తుంది పైకి లేచినప్పుడు అది విజ్ఞాన ఘనమైపోతుంది విజ్ఞానాత్మభావేన సముత్థానం అది శుద్ధమైన జ్ఞానఘన స్వరూపంగా పైకి వేస్తుంది అని చూపించారు ఆ వాక్యంలో ఆ విధంగా ఆ వాక్యము విజ్ఞానాత్మయే తెలియదగినది ఆత్మవారే ద్రష్టవ్య శోతవ్య వాక్యం చేత ఏది మనము తెలుసుకుని మోక్షం పొందుతామో ఆత్మ విజ్ఞానాత్మయే అని చెప్పారు అని పూర్వపక్షంలో చెప్పారు కదా ఉక్తం ఈ మాట కూడా పూర్వపక్షాల సందర్భంగా చెప్పడం అయినది మరి ఆ పూర్వపక్షాన్ని నిరాశ దాన్ని తిరస్కరించే పద్ధతి ఏమిటి అంటే త్రాపి ఆ వాక్యానికి ఆ పూర్వపక్షాన్ని తిరస్కరించే సందర్భంలో కూడా ఇయమేవ త్రిసూత్రి యోజ ఈతవ్య ఈ మూడు సూత్రాలని అదే వరసలో మీరు యోజన చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ పూర్వపక్షాన్ని సమర్థంగా తిరస్కరించి అది విజ్ఞానాత్మంతో కాదు పరమాత్మే అని సుస్పష్టం అవుతుంది ఓకే ఇప్పుడు తిరస్కరించే పద్ధతిని ఆయన చూపిస్తారు ఎలా తిరస్కరిస్తారు ఇప్పుడు పూర్వపక్షం యొక్క పరిస్థితి తెలిసింది కదండి ఇప్పుడు మొదటి సూత్రం ప్రతిజ్ఞా సిద్ధేర్లింగమా స్మత్యహ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి మూడు సూత్రాలను ఒకదాని తర్వాత ఒకటి ఈ ఒక్క వాక్యానికే అన్వయిస్తూ అన్వయిస్తూ అది విజ్ఞానాత్మ కాదు పరమాత్మని చెప్పాలి ఎందుకంటే ముగ్గురాచార్యులు కూడా అది పరమాత్మనే చెప్తారు ఏ అది విజ్ఞానాత్మని చెప్పడం ముగ్గురు పరమాత్మనే చెప్తారు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో చెప్తారు ఏమిటి పద్ధతి ఇప్పుడు ఆశ్మరక్షుడు ఆయన భేదాభేదవాదంలో చెప్తాడు అంటే ఓ కొంత భేదము కొంత అభేదము రెండు కూడా ఏకకాలంలో ఉంటాయి విజ్ఞానాత్మకి పరమాత్మకి భేదాభేదము ఉంటాయి అని చెప్తాడు ఔడులో అంటాడు భేదమే ఇప్పుడు ఇప్పుడు భేదమే వైకుంఠానికి వెళ్ళాక సారూప్య సాలోక్యే కథంలో చెప్పాను కదా సాయుధ్యం వచ్చిన తర్వాత అప్పుడు అభేదము ఇప్పుడు భేదమే కాబట్టి ఇది విజ్ఞానాత్మ అని ఆయన సర్దుబాటు చేస్తాడు దానికి ఈ పూర్వపక్షాన్ని ఇప్పుడు పూర్వ ఆయన కూడా భేదమే తర్వాత అభేదం వస్తుందంటాడు లేదా పూర్వపక్షం అయితే భేదమే ఇంకా అభేదం అనే మాట లేదు అది ఔదులోమే తర్వాత అభేదం వస్తుందంటాడు కాశ్యకృత్సుడు అభేదమే ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ పూర్వపక్షాన్ని ఏతేభ్యో భూతేభ్యో సముత్య అని చెప్పినటువంటి విజ్ఞానాత్మ లాగా కనపడే పూర్వపక్షం ఏదైతే కలదో ఈ ముగ్గురాచార్యులు ఏ విధంగా దర్శిస్తారు ఆ వాక్యాన్ని అది పరిస్థితి కొంచెం ఓపిగ్గా సెటిల్ చేయాల్సినటువంటి ఆ పర్వాలేదులన్నీ అంతా ఒకటే పరమాత్మనే దండం పెట్టేసి ఊరుకుంటే ఊరుకోవచ్చు కానీ కొంచెం ఓపిగ్గా సెటిల్ చేయదగే విషయం మొదటి సూత్రం ఆశ్మరక్షణ అడిగితే ఎమయా నువ్వు భేదాభేదం అంటావు కదా ఇక్కడ భేదమే తప్ప అభేదం ఎక్కడి నుంచి వచ్చింది భేదమే ఎందుకంటే విజ్ఞానాత్మే ఉన్నాడు అక్కడ ఇంక మళ్ళీ భేదము అభేదము ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని కనుక పూర్వపక్షాన్ని ఆయన ఎక్కిన వేస్తే ఆయన ఎలా సమాధానం చెప్తాడు ప్రతిజ్ఞాసిద్ధేర్ లింగ పాష్మరక్ష ఆయన ఎలా చెప్తాడంటే రే వెవాడ కేవలం భేదమే అని అంటే ప్రతిజ్ఞ సిద్ధించదు ప్రతిజ్ఞ ఏమిటి ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఆ ఆత్మను తెలుసుకుంటే సర్వములు తెలిసినట్లేవును అని ప్రతిజ్ఞ ఆత్మ కేవల విజ్ఞానాత్మ మాత్రమే అన్నట్లయితే విజ్ఞానాత్మను తెలుసుకుంటే సర్వము తెలియబడదు కాబట్టి ప్రతిజ్ఞకే భంగం కలుగుతుంది కాబట్టి కేవల విజ్ఞానాత్మ కాదు ఆ విజ్ఞానాత్మకి పరమాత్మకి అది ముద్ద అంట్లో ఓ అంశంలో అభేదం కూడా ఉంది ఆ అభేదాన్ని కూడా నువ్వు పట్టుకో అది విజ్ఞానాత్మ అవుతుంది పరమాత్మ అవుతుంది విజ్ఞానాత్మ పరమాత్మల యొక్క భేదాభేద తత్వం అవుతుంది అప్పుడు నీ విజ్ఞానాత్మని ఇంక్లూడ్ అయిపోయింది వాడు విజ్ఞానాత్మ అంటున్నాడు కదా అది ఇంక్లూడ్ అయిపోయింది ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది ఏ అంశంలో భేదం ఆ అభేదాంశాన్ని బట్టి ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు కనుక ఆ జ్ఞానం వల్ల సర్వజ్ఞానము సర్వము తెలిసినట్లే ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది ఆ రకంగా భేదం కావాల్సి వచ్చినప్పుడు భేదం పెట్టుకోవచ్చు అభేదం కావాల్సి వచ్చినప్పుడు భేదం పెట్టుకోవచ్చు నీకు ఏం చెప్పాను ఆ పొగటి వేషం చెప్పాను ఇలా అంటే పార్వతి ఇలాంటి శివం ఎడమా కుడి మళ్ళీ దాంట్లో అది కూడా కల్చరల్ గా దానికి కూడా తేడా అనిపోతుంది లేకపోతే పండితులు కంగారు పడిపోతారు ఎవరి మోహన్స పార్వతిని కుడివైపు పెట్టాడు ఎవటో కంగారు పడిపోతాడు కాబట్టి ఎడమవైపు పార్వతి కుడివైపు శివే హెజిముని అని హెజిముని అంటారు ఇదమత్ర ప్రతిజ్ఞాతం ఇప్పుడు ఆ ప్రతిజ్ఞాసిద్ధేర్లింగం ఆశ్మరథ్యాన్ని అని వ్యాఖ్యానం చేస్తున్నారు ఆత్మని విదితే సర్వం విదితం భవతి ఆశ్మరథ్యాచార్యుడైతే ఆ పూర్వపక్షాన్ని ఇలాగ దాన్ని తిరస్కరిస్తాడు కావని చూడవయా ఈ ప్రకరణంలో ప్రతిజ్ఞ ఏమిటి ఆత్మను తెలిస్తే సర్వము తెలియదు అని కదా ప్రతిజ్ఞ ఇదం సర్వం యదయమాత్మా ఇది సర్వము ఈ ఆత్మయే అని కూడా ఉంది పైగా కాబట్టి అభేదం లేకుండా కేవల భేదంతో నువ్వు ఎలా నేర్చుకొస్తావు కష్టం కదా నీ భేదాన్ని మేము అట్టుబెట్టి అభేదాన్ని కూడా ప్రవేశపెట్టేస్తే చక్కగా ప్రతిజ్ఞ సిద్ధ్యం అని ఆయన సర్దుబాటు ధోరణితోటి నడిపిస్తున్నాడు ఉపపాది పెంచ సర్వస్ నామరూపకర్మ ప్రపంచస్యా ఏకప్రసవత్వాత్ ఏకప్రళయత్వాది దృష్టాంతై కార్యకారణయో అవ్యతిరేక ప్రతిపాదనాత్ ఆయన అంటున్నాడు అశ్వత్సాచార్యు అంటున్నాడు నేను ఇంతకు ముందు ప్రతిపాదన చేశాను అభేదాన్ని బాగా బలంగా ప్రతిపాదన చేశాను ఎలాగా ఈ ప్రపంచము దీనికి ప్రపంచము అని ప్రపంచము అంటే పంచ పంచ విస్తారే విస్తారమునకు ప్రకృష్టమైన విస్తారము అని అర్థం ప్రపంచము అంటే అలా విస్తరించుకుంటూ పోతుంది దాన్నే ప్రపంచము అంట ఇప్పుడు ఇంట్లో ఇంట్లో హాల్ ఉందనుకోండి ఆ హాల్లో కాఫీ క్లాస్ ఇక్కడ మిన్నె అక్కడ ఆ చిన్న ఆకులు అక్కడ అలా పనిచేసి పడేసి పెట్టారు అనుకోండి పెళ్లివారి హాల్లాగా ఎవట్రా ఇలా పనిచేసి విస్తరించి పెట్టాను ఏమి అంతా క్లీనప్ చేయండి అని సో ప్రపంచము అంటే అలా ఉంటుంది అలా విస్తరించుకుంటూ పోతుంది మీరు ఏదైనా ఒకటి పట్టుకోండి అలా అలా మేచే కొమ్మలు అలా విస్తరించుకుంటూ పోతుంది సో ఇప్పుడు క్రికెట్ అన్నారనుకోండి అదొక అధ ప్రపంచం అలా విస్తరించకుండా పోతుంది టెన్నిస్ అన్నారు ఇదొ పేద ఇలా విస్తరించకుండా పోతుంది సినిమా అన్నారనుకోండి అదొక రకం ఫ్యాషన్ అన్నారు ఇంకొకరు తర్వాత దేవుడు అంటే ఇంకా అది మరీ పెద్ద ప్రపంచం ఈ రకంగా అలా విస్తరించుకుంటూ పోవడమే ఈ ప్రపంచము యొక్క లక్షణం కానీ మరి అభేదవాది దాన్ని అలా చూడదు ఎలా చూస్తాడు అభేదవాది ప్రపంచమైనాయా కానీ అది నామరూప కర్మ ప్రపంచము అని దాన్ని ఒక రిడక్షనిజం అంటారు కొంచెం దాన్ని కేటగరైజ్ చేసి పెడతాడు ఇంటిగ్రేట్ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు కెమిస్ట్రీలో హండ్రెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఒకటి రెండు మూడు అలా చదివితే ఎప్పటికీ చేయలేదు వీటి బతుకుంతా అయినాకే ఉంది హండ్రెడ్ అండ్ ఆర్డున్నా అవి ఎనిమిది గ్రూప్స్ కింద ఉంటాయి అనేప్పటికీ అన్నయ్య మన ఎనిమిది గ్రూప్స్ మాకు వ్యాకరణంలో ధాతువులు పది గణములు అక్కడ కొంచెం తేలికపోతుంది రెండు వేల ధాతువులు చదువుకుంటే ఎలా చదువుతారు పది గణములు గణాలకు పేరు పెట్టుకుంటారు ఉద్వాది గణము అని మొదలుపెడితే ఇట్ బికమ్స్ ఈజీ అలాగే ఈ ఎలిమెంట్స్ కూడా ఒక గణం ఒక గ్రూప్ ఫస్ట్ గ్రూప్ అనేప్పటికీ దానికి సంబంధించిన ఐడియాలన్నీ వచ్చేస్తాయి ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ గోల్డ్ ఫస్ట్ గ్రూప్లో ఉంటుంది అందుకు గుర్తు సో ఆ రకంగా దానికి కావాల్సిన ఐడియాస్ అన్నీ వస్తాయి క్లియర్గా తెలుసుకోవాలి అలాగే ఈ జగత్ అంటే ఏమన్నా ఈ ప్రపంచం కదా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నీకు మీకు ఉపాధి ఈ ప్రపంచంలో ఎంత విస్తారం ఉన్నా ఆ విస్తారమంతా కూడా ఇలాగే ఉంటుంది ఏమిటి నామములు రూపములు కర్మ సినిమా లేదు మీరు సినిమాకి వెళ్ళారు రెండున్నర గంటలు సినిమా ఉంటుంది ఏముంటుంది సినిమాలో ఏ సినిమా హిందీ సినిమా తీసుకోండి ఏముంటుంది నామములు రూపములు కర్మ ఉంటుంది ఇది హాలీవుడ్ సినిమా తీసుకుంటే నామముల రూపంలో కర్మ తెలుగు సినిమా తీసుకుంటే నామముల రూపంలో అవే ఉంటుంది అందుకేనే ఈ మధ్యన వీళ్ళు ఏం తెలివితేటలు ఏం చేస్తున్నారంటే డబ్బింగ్ చేసేవాళ్ళు తెలుగులో తీసేసి అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసేటం అది మళ్ళీ కొత్తగా హిందీలో సినిమా తీయక్కర్లే ఇవే ముఖాలు డబ్బింగ్ చేసేటం ఈ మధ్యన ధర్నా చేశారు డబ్బింగ్ చేయరాదు అనే ధర్నా డబ్బింగ్ అదే పుస్తకాలు అది చేయకూడదు ఎవడో ధర్నా చేసేటట్టు లేదు ఇదే డెబాట్కరీయా లేకపోతే పిచ్చా ఏమైనా డబ్బింగ్ చేయరాదు అంటే ఎవడ వాళ్ళతారండి అదో సర్దాయా మూర్ఖత్వం అలాగ మీరు అది ఇది ఎలా ఉందంటే అనువాదం చేసినట్లయితే ఒరిజినల్ ఇంగ్లీష్ పుస్తకం సేల్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు అనువాదాలు చేయకూడదు అన్నట్టుగా ఉంది అలా నా ప్రపంచంలో అన్నీ పోతూ ఉంటాయి ఈ డబ్బింగ్ వీళ్ళు చేయగలుగుతున్నారంటే దీన్ని ఏం చేయలేందండి నామరూప కర్మ తప్పు మరేమీ కాదు అని తెలియంది ఇట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ యూ కెనాట్ డూ ద డబ్బింగ్ ఆ పేర్లు మార్చడం రూపాలు అవే ఉంటాయి కర్మలు అవే ఉంటాయి పేర్లు మార్చుకోవడం ఇక్కడైతే తెలుగు పేర్లు ఉంటాయి నార్త్కి వెళ్తే ఇంగ్లీష్ పేర్లు హిందీ పేర్లు ఏవో ఉంటాయి ఇంకో భాష వచ్చింది ఆ భాష పేరు హింగ్లీష్ అంటే హిందీ ఇంగ్లీష్ రెండి యొక్క ఎమార్గమైజ్ చేసినటువంటి భాష వచ్చింది నిజంగా వెరీ న్ న్యూ లాంగ్వేజ్ రావ్ మహాత్మా గాంధీ గారు హిందీ ఉర్దూ ఎమాల్గమైజ్ చేసి హిందుస్థానీ అనే ఒక భాషలో ఒక దాన్ని పాపులరైజ్ చేసే ప్రయత్నం చేశారు ఎవరైనా కొంతమంది పండితులను పట్టుకున్నారు అది గాంధీ గారితో పాటే ఆ భాష కూడా అంతరించిపోయింది ఇప్పుడు లేదా భాష ఎందుకంటే మనుషులు కలిపి సృష్టించాలనుకున్న భాష అది పీపుల్ ఓంట్ టేక్ ఇట్ అప్ కానీ ఈ ఇంగ్లీష్ అనే భాషని వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు టేకప్ చేశారు కాబట్టి అవి బాగా పాపులర్ అయి వచ్చి వచ్చింది హింగ్లీష్ ఈజ్ ఎ వెరీ పాపులర్ లాంగ్వేజ్ నా హింగ్లీష్ ఎనీవే సో ఇదంతా ఎందుకు చెప్పానంటే నాకు ఆ నామరూప కర్మ ప్రపంచం అనే ఫ్రేస్ చూడగానే వారిని ఇదిరా ప్రపంచం అని అలాగా అలా అనిపించాలని చెప్పారు ప్రపంచం అంటే ఇంకా నామరూప కర్మ ప్రపంచం ఈ నామరూప కర్మ ప్రపంచం ఎక్కడి నుంచి పుడుతుందో పుట్టిన నామరూప కర్మ ప్రపంచం దేవుల్లో విలీనమైపోతుందో అది అంటుంటే అది విజ్ఞానాత్మల్ అవుతుంది అది పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మను కూడా మీరు ఇన్ ఇంక్లూడ్ చేయాలి తర్వాత దుందుభ్యాతి దృష్టాంతాల్లో ఈ పరిచ్ఛేదములన్నీ కూడా కల్పనని ఆ సామాన్యమేదైతే అది మాత్రమే సత్యము దుందుభిలో అనేక ధ్వనులు ఈ ఇండివిజువల్ ధ్వని తదిగణతోమైన ధ్వని వస్తుంది ఆ ధ్వని అది ఆ సామాన్యంలో మెర్జైపోతుంది ఆ సామాన్యం నుంచి పుడుతుంది సామాన్యంలో మెర్జైపోతుంది అని దుందుభి దృష్టాంతం కూడా విజ్ఞ పరిచ్ఛేదాన్ని గురించి చెప్తూనే ఆ ప సామాన్యాన్ని దాంట్లోకి పట్టుకొచ్చింది అది కేవలం పరిచ్ఛేదంగా విదిలిపెట్టలేదు సామాన్యాన్ని కూడా దాంట్లోకి చొప్పించింది అలాగే అది కేవలం విజ్ఞానాత్మగా వదిలిపెట్టేయకూడదు అది విజ్ఞానాత్మ పరమాత్మ భేదాభేదము అప్పుడు ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది తర్వాత విజ్ఞానాత్మ కార్యము పరమాత్మ కారణము అని వాళ్ళు స్వీకరిస్తారు అసలు జీవుడికి పుట్టుకను స్వీకరిస్తారు పుడితే ఎక్కడి నుంచి పుట్టాడు పరమాత్మ నుంచి పుట్టాడు అని కార్యకారణ భావాన్ని స్వీకరిస్తారు పరమాత్మ నుంచి జీవుడు పుట్టాడు అంటే జీవుడికి పరమాత్మకి ఏదో ఒక అంశంలో అభేదం కూడా తప్పదు మట్టి నుంచి కొండ పుట్టింది అన్నప్పుడు ఈ కుండ మట్టి కుండలాగే ఉంటుంది మట్టి కుండయే అయి ఉంటుంది మట్టి వ్యాపకము కుండ చిన్నది అది భేదము కారణానికి కార్యానికి ఉండే భేదము అది మట్టి మట్టి కుండ కూడా మట్టే మట్టి కుండయే కాబట్టి అది కూడా మట్టే అది అభేదం చూసారా భేదము అభేదం కుండ అంటే అభే నీకు భేదంలా కనపడండి కానీ మట్టి కుండ అనేప్పటికీ అభేదం వచ్చేసింది దాంట్లో కుండ భేదము మట్టి అభేదము వీళ్ళు సింథసిస్లు ఇలాగే ఉంటాయి చూడడానికి బాగున్నట్టు అని దృష్టి కూడా సో ఈ విధంగా విజ్ఞానాత్మ పరమాత్మ భేదాభేదము అని ఆశ్మరత్డు చెప్తాడు తస్యా ఏ ప్రతిజ్ఞాయా సిద్ధిం సూచయతి ఏతల్లింగం ఆ ప్రతిజ్ఞ కరెక్ట్ ఆ ప్రతిజ్ఞ సిద్ధిస్తోంది అని ఈ లింగము ఈ హేతువు సూచిస్తోంది ఏమిటా హేతువు ఏభ్యో భూతేభ్యుస్సముత్య మహతోభూత ఆ సముత్య ప్రేత తాన్యేవాను వినశ్యతిన ప్రేత్య సముజ్ఞాస్తి అనే వాక్యం చూశారా అది ఆ ప్రతిజ్ఞ సిద్ధించి పద్ధతిని చూపిస్తోంది ప్రతిజ్ఞ ఒకటి చేశారు ఆత్మవిజ్ఞానం చేత సర్వము తెలియబడును అని ప్రతిజ్ఞ చేశారు ఆ ప్రతిజ్ఞ ఎలా సిద్ధించింది అంటే దానికి లింగము ఎలాగా ఇప్పుడు విజ్ఞానాత్మ ఉన్నాడు ఈ దేహంలో ఉన్నాడు ఇప్పుడు ఈ విజ్ఞానాత్మ పైకి లేచుకున్నాడు ఈ దేహం పడిపోతున్నాం ఇప్పుడు పైకి లేచాడు పైకి లేచి ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఎప్పుడైతే పరమాత్మలో కలిసిపోయాడో విజ్ఞానాత్మగా ఉండే పరిచ్ఛేదము యొక్క లక్షణాలన్నీ కూడా పోయి ఆ పరమాత్మలో అటువంటి ఆత్మను తెలుసుకుంటే ఏ ఆత్మ పరమాత్మ అయిపోయిందో అటువంటి ఆత్మను తెలుసుకుంటే నీకు సర్వము తెలిసినట్లే అనే ప్రతిజ్ఞ కూడా సిద్ధం కాబట్టి అల్పజ్ఞుడుగా ఉన్న విజ్ఞానాత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మలో కలుస్తూనే సర్వజ్ఞుడు అయిపోతాడు అని అల్పజ్ఞుడిగా ఉన్న విజ్ఞానాత్మ అంటే భేదం దేహాన్ని విడిచిపెట్టి పైకి లేస్తూనే పరమాత్మలో కలిసి సర్వజ్ఞుడు అవుతాడు అంటే అభేదం కాబట్టి చక్కగా భేదాభేదవాదము ఈ పరిస్థితిని బాగా తీర్చిదిద్దుతుంది అని ఆశ్మరథ్యుడు అంటాడు ఈ ఆచార్యులు ఎలా ఉంటారంటే ఎవరికి వాడే కరెక్ట్ ఏమో అనిపించి ఇట్లా ఉంటారు ఆ భేదభేదం వింటుంటే బానే ఉంది కదా ఇది ఇలాగే బాగుందేమో ఇది అని ఉంది ఎందుకంటే వీడికి కొంత పూజాది చేసుకునే అలవాటు ఉంటుంది ఇప్పుడు అభేదమే అంటే ఈ పూజ ఏమవుతుంది భేదము ఉంది ఉంది చక్కగా ఉపనిషత్ క్లాసులో కూర్చున్నప్పుడు భే పూజ చేసిన ఎప్పుడు అంటే మీకు అనుకూలంగా ఉంటుంది కొంచెం మన పరిస్థితికి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి కదా సర్దుబాటు చేసుకునే ధోరణి కాబట్టి ఈ సర్దుబాటు చేసుకునే ధోరణి చాలా అనుకూలంగా ఉన్నట్టు అనిపించినా అల్టిమేట్గా అది చాలా పెయిన్ఫుల్గా తయారవుతుంది ఎక్కడైనా దేవుడి దగ్గరే కాదు ఎక్కడైనా కూడా అది పెయిన్ఫుల్ సర్దుబాటు చేసుకోకూడదు ఏదైనా తేడా ఉందంటే తేడా కూర్చో ఈ తేడా సంగతి సీట్టించు దీన్ని సెటిల్ చేసిన తర్వాత మనం ముందుకెళ్దాం అని దాన్ని సెటిల్ చేసేసుకోవాలి తప్ప దాన్ని అలాగా పుషంగా అన్నది కాయత్నం చేయకూడదు ఎనివే భేదాభేదవాదులు ఈ రకంగా అర్జు చేస్తారు అభేదే హి సతీ ఏక విజ్ఞానేనా సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞాతం అవకల్పత ఇది వీడు విజ్ఞానాత్మ ఉంటాడు ఏదో పూజలో ఉపాసనలో గట్టిగా చేస్తాడు దేహత్యాగం చేసుకొని కలిసిపోతాడు ఆ భేదాంశంలో ఏకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతే ప్రతిజ్ఞ చక్కగా సిద్ధిస్తుంది యుక్తియుక్తంగా ఉంటుంది భేదము భేదం కూడా వీడు దేహములకు కట్టుబడి ఉన్నాడు విజ్ఞానాత్మ కాబట్టి భేదము అని ఈ విధంగా భేదాభేదవాదాన్ని ఆశ్మ్యాచార్యుడు చెప్పినాడు అది మొదటి సూత్రం ఇప్పుడు ఇంకా దానికే రెండో సూత్రం ఉత్క్రమిష్యత ఏవం భావాదిత్యౌడు లోమి ఔడులోనే ఆచార్యుడు ఏమన్నాడంటే భేదాభేదం కుదరదయా భేదమే భేదమే విజ్ఞానాత్మ విజ్ఞానాత్మయే విజ్ఞానాత్మ పరమాత్మ ఐక్యం అవడం విజ్ఞానాత్మ విజ్ఞానాత్మయే ఇప్పుడు గోంగలి పురుగును సీతాకోక చిలుక భేదమే అది రెండో ఒకటి కాదు ఎప్పుడైనా చూశారా సీతాకోక చిలుకని ఇది గొంగళి పురుగే అనబుద్ధి వేస్తుందా మీకు అనబుద్ధి వేడు గొంగళి పురుగును చూసి ఇది సీతాకోక చిలుకే అనబుద్ధి వేస్తుందా కాబట్టి భేదమే గొంగళి పురుగు ఈ సేమే దేర్ ఇస్ భేదము కాదా ఇదే అది అయింది ఇదే అది అవ్వలేదు ఇది ఇదిగా ఉండి ఆ ఇదితనాన్ని కోల్పోయి అది అది వచ్చింది అది అదే ఇది ఇదే అని ఇలా అంటే ఏదో తంతాలు పడి చెప్పాలి మరి ఈ అవుడులోనే అలాంటి వాడు ఇప్పుడు విజ్ఞానాత్మ ఉన్నాడు విజ్ఞానాత్మ వీడు పరిచ్ఛిన్నుడు అల్పుడు అయోగ్యుడు ఏడుపు ఎప్పుడు దుఃఖ భాజనుడై ఉంటాడు విజ్ఞానాత్మ వీడు పూర్తి చేస్తాడు తపస్సు చేస్తాడు ధ్యానం చేస్తాడు వాటి మహిమతోటి ఈ అల్పత్వము అల్పుడుగా ఉన్న విజ్ఞానాత్మ పోయి వారి స్థానంలో పరమాత్మ వస్తాడు ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కాదు ఇప్పుడు అభేదం అన్నది అసలు లేదు భవిష్యత్తులో వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఆ పుణ్య బలం వాడు పరమాత్మ అయిపోతాడు అని అవుడిలోని కానీ అవుడిలోమిని ఒకందుకు మెచ్చుకోవాలి ఏదో కాలభేదం చేతనైనా అల్టిమేట్గా భేదాన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు ఎంత గట్టిగా భేదం భేదం అన్నా అయితే ఆఖరికి వచ్చేప్పటికీ ఈ ఆ పుణ్య బలం చేత ఉపాసనా బలం చేత పరమాత్మ అయిపోతాడు అనుకుంటాడు ఈ అవుడులోని దృష్టి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పశువు ఉంది కుక్కగా ఉంది కుక్క ఆ కుక్క ఏదో పుణ్యం చేసుకుంది చేసుకుని చచ్చిపోయి మళ్ళీ ఒక మహావిద్వాంసుడుగా పుట్టింది ఇప్పుడు ఆ కుక్క ఈ విద్వాంసుడు అని అనుకోడు ఒక్కో విద్వాంసుడు విద్వాంసుడు అన్నట్టుగా ఈ విజ్ఞానాత్మే పరమాత్మ అవుతాడు ఇవన్నీ కూడా ఏదో ఒక రిలిజియస్ సెక్టుని నడిపించడానికి ఉపయోగించే మాటలు తప్ప తత్వానికి కొనుకొచ్చే మాటలు కావు సరే మరి అవుడులోమే అనే ఆచార్యుడు అలా అన్నారు అది ఫినిష్ చేద్దాము ఉత్క్రమిష్యత విజ్ఞానాత్మన విజ్ఞానాత్మ విజ్ఞానాత్మే పరమాత్మ ఎన్నడూ కాదు కానీ భవిష్యత్తులో వీడు దేహత్యాగం చేసిన తర్వాత అప్పుడేమవు ఉత్క్రమిష్యత ఉత్క్రమిష్యత మరణించబోతున్నాడు భవిష్యత్తులోనే ఇప్పుడు భేదమే ఇప్పుడు ఏమవుతుంది జ్ఞాన ధ్యానాది సామర్థ్యాత్ సంప్రసన్న వీడిలో సంప్రసాదం వస్తుంది అంటే వీడిలో రిఫైన్మెంట్ వస్తుంది బంగారాన్ని నిప్పుల్లో వేస్తే ఆ ఇంప్యూరిటీ అంతా పోయి బంగారం వస్తుంది వీడు ప్యూర్ బంగారం వస్తుంది అంతకుముందు ప్యూరేదే అది అద్భేదం అంతకుముందు అది ఇంప్యూర్ ఫోర్టీన్ క్యారెక్ట్స్ ఇంప్యూర్ ఇప్పుడు అది ప్యూర్ మేలిమి బంగారు ఆ నిప్పుల్లో వేసేది అదే ఇదైతే నిప్పుల్లో వేయడం ఎందుకు నిప్పుల్లో ఒకటి ఉందిగా పుటం జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఈశ్వర జ్ఞానం ధ్యానము మొదలైనటువంటి పూజాధికము వీటి యొక్క బలం చేత వాడే మరణించిన తర్వాత ఆ సంప్రసన్నుడు అవుతాడు స్మరణించిన తర్వాత వాడిలో ఒక విలక్షణమైన మార్పు వచ్చేస్తుంది వచ్చేసి ఏమవుతాడు పరేణ ఆత్మనా ఐక్య సంభవాత్ అప్పుడు పరమాత్మలో ఐక్యమైపోతాడు ఆ క్షణం వరకు భేదమే ఆ క్షణంలో మటుకు ఐక్యమే భవిష్యత్తులో భేదాభేదవాదానికి దీనికి తేడా ఏమిటంటే భేదాభేదవాదంలో భేదము అభేదము ఏకకాలంలో ఉంటాయి ఓ అంశంలో భేదము ఇంకో అంశంలో భేదము ఏకకాలంలో ఉంటాయి కదా సౌదులోని పక్షంలో ఏకకాలంలో భేదాభేదములు ఉండవు వీడు భేదమే ఉంటుంది ఒక కాలంలో భేదమే ఉంటుంది ఇంకో కాలంలో అభేదము కాలం ప్రవాహంలో ఇది భేదము అదే భేదము దేశ భాగంలో ఈ అంశంలో భేదము ఈ అంశంలో భేదము కాదు రైతులు ఎలా చెప్పరు రైతులు అసలు అభేదం కూడా ఒప్పుకోలే ఒప్పుకోరు వైకుంఠానికి వెళ్ళా కూడా వీడు బం వీడింటే భిన్నంగానే ఉంటాడు ఏదొచ్చా ఆనందంగా ఉంటాడు ఆనందంగా ఎలా ఉంటాడు కాశీ వెళ్ళి ఆ కాశీ కాదు అమెరికా ఆనందంగా ఉంటాడా ఉండడు తర్వాత నేను ఇంకోటి చూశాను ఇప్పుడు దేవుడు అవతరించాడు అని అలాగే మనకు భారతదేశంలో ఓ మహాత్మా అటనీక్వెంటాడు ర్ సిక్స్ గా ఇన్ ఇండియా ఇండియా ఈజ్ లైక్ దట్ ఇస్ ఇట్ ల్యాండ్ ఆఫ్ రెవిజియన్ కాబట్టి ఈ దేవుడు ఇగో ఎక్కడో దేవుడు అక్కడో దేవుడు అక్కడో దేవుడు అలాగా ఎటని జివెన్ టైం ఆరుగురు దేవుళ్ళు ఉంటారు సపోజ్ ఒక దేవుడు ఆయన దేవుడు అని మనకి ప్రసిద్ధంగా ఉన్నారు కదా ఆ దేవుణ్ణి చూడడానికి మీరు వెళ్ళారనుకోండి అప్పుడు ఏమవుతుంది వెళ్ళేప్పుడు మీరు రికమెండేషన్ టెలిఫోన్ నెంబరు మాట్లాడుకొని వెళ్తేనే మంచిది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుణ్ణి ఈ రికమెండేషన్ తీసుకువెళ్తే ఆ దేవుడు డిగ్రీకి దగ్గర ఆయన అక్కడ ఇక్కడ ఉంటుంది అలాగే అసలు మీకు దర్శనమే అవ్వదు ఆయన డాక్టర్ దగ్గరికి ఎక్కడికో వెళ్ళి ఉంటారు ఆయన ఆయన కదా అనారోగ్యం చేసింది ఈ దేవుడు అన్న ఇదే సమస్య ఎందుకంటే దేహాభిమానం ఎప్పుడైతే పెట్టుకుంటారు అంచేతనే పూజ స్వామిజీ అనేవారు మహావిష్ణువు కూడా దేహము గలవాడు అంటే దోమలు కుట్టేస్తాయి అని అనేవారు ఆయన ఆ మాట అన్నప్పుడు అందరూ నవ్వేవారు నవ్వి బాగుంది నవ్వడానికి జోకుతా ఉంది బట్ దాంట్లో ఉండే స్పిరిట్ మీరు పట్టుకుంటే అది ద ఇంప్లికేషన్ ఈజ్ సో డీప్లీ ఫిలాసాఫికల్ ఇంప్లికేషన్ ఇట్ కదా ఆ ఇల్లాస్ ఇంకా ఇవ్వ చెప్పేవారు దేవుళ్ళు అవుతాడు వీడు భిజ్ఞుడు అయితే ఐక్యం అవుతాడు ఇప్పుడు ఎదర బాడీలో ఫిట్ కానీ బాడీలో మెర్జీ కానీ తీసుకుని ఓట్లో వేసుకుంటే ఏమవుతుంది ఎక్కడుందో అక్కడే ఉండిపోతుంది అలాగే ఈ జీవుడు కూడా వెళ్ళి ఆ దేవుడు పొట్టలో ఉంటాడు దేవుడు పొట్టలో ఉంటే దేవుడు కాఫీ తాగినప్పుడు వీడు బతికి ఏమవుతుంది అని ఇలాగ ఆయన దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు చాలా చిత్రంగా చెప్తారు ఒకప్పుడు అందరూ పళ్ళు తేల చెట్లే దాన్ని వివరిస్తారు but uh, that all is good and it is good to know but the point is uh, it's a philosophical auditory you cannot sustain that argument abhedamu undi malli deevullo aikyamu taadone maata you cannot sustain it bhedam kalpitam ante meer batak batakata galugutaru gaani bhedamu satyame abhedamu satyamau unte you cannot sustain it ellive aa ఈ డులోనే అలా చెప్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానము జ్ఞానము వీటి వల్ల వీడు పరమాత్మగా ఇచ్చేమైపోతాడు